ో నమరి ఓ గణానామే ఉపమశ్రవస్తమ జ్యేష్టరాజంస్పత ఆనశ్వీమధిపతృతిపురాణానామాలయ మామి భగవత్పాదశంకరం లోర ఈక్షమవ్యపదేశాత్ సమాజీవనాత్ పరా పరంపు అనే వాక్యశేష వాక్యశేష వాక్యం ఏమిటంటే ఎఫ్ పునరేతన్ త్రిమాత్రేణ ఓమిత్యేతేనైవాక్షరేణ పరంపురుషమభిధ్యాయత అది వాక్యం ఆ వాక్యంలో పరమపురుషుని అభిముఖముగా ధ్యానించవలెను అని ఉంది ధ్యానించవలను అంటే పరమపురుషుడు మనస్సు చేత భావన చేయబడ్డాడు అది ఉపాసన శాస్త్రీయమైన అధ్యాసే అవ్వచ్చు లేదా పరమపురుషుడు యథార్థమైనటువంటి ఆ పరమాత్మతత్వమేనా కావచ్చు ఏది అనేది శంక పరమపురుషుడు పరమ పురుషం అన్నది ఇది ధ్యానం కోసం ఉద్దేశించబడిన సగుణ బ్రహ్మయా లేక తెలుసుకోవటం కోసం ఉద్దేశించబడిన పరమాత్మతత్వమా అని శంక అధికరణం యొక్క మీమాంసలే ఈ మీమాంసను బట్టి మీకేమర్థమైంది ఏ ఏ సగుణ రూపములను మీరు ధ్యానం చేస్తారో అవి ధ్యానం కోసం శాస్త్రము చేత అనుగ్రహించబడిన అధ్యాసలే తప్ప ఆభాసలే తప్ప వాస్తవములు కావు వాస్తవం ఒక్కటే వాస్తవాలు ఇంవు అరడగను వాస్తవాలు ఉండవు వాస్తవం ఏమిటంటే పరమాత్మ నిర్గుణ నిరాకార అది పరమాత్మ అది ఒక్కటే వాస్తవం ఇది మీమాంస ఈ మీమాంసలో పూర్వపక్షం ఏమంటే అభిధ్యాయీత అనుంది కనుక ఇక్కడ పరమపురుషుడు ధ్యానము చేయబడవలను ధ్యానించవలను అని ఉంది ఈ పరమపురుషుడు సగుణ బ్రహ్మయే అవును తప్పు కానీ నిర్గుణ బ్రహ్మ కాజాలదు అని పూర్వపక్షం సిద్ధాంతం ఏమిటంటే నిర్గుణ పరబ్రహ్మయే ఎందుకంటే వాక్యశేషలో ఈక్షే ఈక్షతే అని ఉంది ఎప్పుడు కూడా వాక్యాన్ని వాక్యశేషతో కలుపుకుని వ్యాఖ్యానం చేసుకోవాలి వాక్యంలో ఒక రకంగానూ వాక్యశేషలో ఇంకో రకంగానూ ఉండకూడదు నిరూపణం ఆ ఏకవాక్యత కుదరాలి ఈక్షతి ఈక్ష అనే ధాతువుని ప్రయోగించారు ఈక్షతి ఆ ఈక్షతిలో మళ్ళీ ఈ పురుషం మళ్ళీ ఈ పరపురుషుడు ఆ ఈక్షతి అనే ధాతువు యొక్క కర్మ అవుతోంది కర్మ అంటే క్రియ చేసి పనిని కాదు దేనిని అని ప్రశ్నించుకుంటే వస్తుంది చూసారా అది కర్మంటే ఈక్షతే తెలియ తెలియచున్నాడు దేనిని పరమపురుషుని ఇప్పుడు ఈ పరమపురుషుడు ఈక్షతి కర్మ ఏంది సుశ్రుతి పరమపురుషుని ఈక్షతి కర్మగా వ్యపదేశం చేస్తోంది వ్యపదేశం అంటే చెప్పడం కాబట్టి ఆ పరమపురుషుడు పరమాత్మయ్య యుగును కానీ సగుణ ధ్యానము కొరకు ఉద్దేశించబడిన సగుణ బ్రహ్మ కాదాలదు అని చర్చ నేను ఉంటే గడచిన వారంలో ఉన్న సమాచారం చెప్పారు మనోరథ కల్పిత శాపి అభిధ్యాయతి కర్మత్వా ఎంతో అందంగా ఉందో చూడండి ఆ వాక్యం ఎందుకంటే మీరు ధ్యానం చేయాలంటే ధ్యేయము యథార్థం కానక్కర్లేదు ధ్యేయము మీ మనోరథాన్ని బట్టి నిర్ధారింపబడుతుంది సో అవర్ డిజైర్స్ షేప్ ద గాడ్ బట్ వీ వర్షిప్ అవర్ ఫియర్స్ షేప్ ద గాడ్ బట్ వీ వర్షిప్ దేవుడి చేతిలో ఆయుధం ఉంటుంది ఎందుకు దేవుడి చేతిలో ఆయుధం ఎందుకు తన తాను ప్రొటెక్ట్ చేసుకున్నకైతే ఆయన దేవుడల్లా అవుతాడు దేవుడి చేతిలో ఆయుధం ఎందుకంటే మన మనస్సులో ఉండే భయాలకి తగ్గట్టుగా దేవుడి చేతిలో ఆయుధం మన మనసులో భయాలు ఉంటాయి ఆ భయాలను బట్టి ఆ దేవుడికి ఆయుధాలు వస్తాయి దేవుడి చేతిలో బంగారపు కొడు ఉంటుంది ఎందుకని ఎందుకంటే మన మనస్సులో బంగారం మీద ఒక విలువ ఉన్నది ఆ బంగారుపు కొండలో నుంచి బంగారు నాణ్యాలు ఉంటాయి ఎందుకంటే మనకు అవి కావాలి కనుక కాబట్టి మనోరథము అంటే మన మనస్సులో ఉండే కామనలు ఏం చేస్తాయంటే ఒక రూపాన్ని కల్పిస్తాయి ఆ రూపాన్ని మనం ధ్యానం చేస్తాం అది ఉపాసన యొక్క లక్షణం కాబట్టి ఆ రూపము ధ్యానం కొరకు ఉద్దేశించబడినది ఆ రకంగా మీరు ధ్యానం చేస్తే మీకు ఆ ఫలం కూడా లభిస్తుంది భావంతద్భవతి ఇప్పుడు ఆయన చిన్న టీ బడ్డీ షాప్ తోటి మొదలుపెట్టి ఇప్పుడు కోటీశ్వరుడు అని అంటారు ఎలా అయ్యాడు అంటారు అలాగ నిరంతరంగా ఆ రూపాయలను ధ్యానం చేయడం మూలంగా అయ్యాడు అంతే కదా ఫోటో తరగతిలో మొదలుపెట్టి ఎంఏ పిహెచ్డీ అయిపోయాడు ఎలా అయ్యాడు నిరంతరంగా ఆ శబ్ద సముదాయాన్ని ధ్యానం చేయబట్టే అయిపోయాడు అలాగే ఈ పహిల్ వాళ్ళు పెంచుతారు వాళ్ళు ఎలాగయ్యారు అదే ధ్యానం అంటే ఈ జపాన్లో వాళ్ళు సుమో ఫైటర్స్ ఉంటారు సుమో ఒళ్ళంతా కండే వాడ ఎలా ఉంటారు చాలా హెవీ ఫైటర్స్ సుమో విన్నా చూసారా మీరు దొడ్డుగా ఉంటారు చిన్న తలకాయ ఉంటుంది శరీరం మాత్రం చాలా దొడ్డుగా ఉంటుంది అది ఎలా తయారు చేస్తారంటే బాగా హెవీగా చాలా హెవీ ఫ్యాట్ ఫుడ్ తినేసి వెంటనే పడుకుని నిద్రపోతారు అలా రోజు మూడు నాలుగు సెషన్స్ చేస్తారు హెవీ ఫ్యాట్ ఫుడ్ తినేస్తూ ఉండడం వెంటనే పడుకుని నిద్రపోతుంది కనీసం పావుగుంటైనా గురగబెట్టి అలా చేసినప్పుడు అది ఆ ఫ్యాట్ బాడీలో అది పైన పోతుంది అయ్యే ఇలా తయారవుతారు అప్పుడు యుద్ధానికి వస్తారు సో అలాగే వాళ్ళు ఇయర్స్ చేస్తారు ప్రాక్టీస్ లైక్ దాట్ ఆ సుమో అవ్వడానికి కూడా సుమో సుమో ఫైటర్ కింద అవ్వడం కోసమని అదొక తపస్సు కింద చేస్తారు కాబట్టి మీరు దేనిని అభిధ్యానం చేస్తే దానిని పొందుతారు అదే ప్రిన్సిపల్ ఈశ్వర రూప ధ్యానం కూడా అదే ప్రిన్సిపల్ కాబట్టి మీరు ధ్యానం చేసే రూపము అది అభిధ్యాయతి కర్మ అంటే ధ్యానంలో కర్మ అది యథార్థం కాన కర్మ తెలియడంలో కర్మ మాత్రము యథార్థం అయితే కాదు ఇక్కడున్న ఈక్షతేస్తూ తథాభూతమేవ వస్తుకే కర్మ దృష్టం ఇంతవరకు వచ్చావో మనం అంతవరకే అది ధ్యాతి కర్మ మనోరథ కల్పితమైనది కావచ్చు కానీ ఈక్షతి కర్మ మన లోక అనుభవం కూడా ఎలా ఉందంటే ఈక్షతి కర్మ మటుకు అది యథాభూతమైన వస్తువు ఉన్న వస్తువు ఉన్నట్టుగా మనం స్వీకరిస్తాం దీనికి నేను గణేష్ పూజ దృష్టాంతం చెప్పాను ఏమంటా కొంచెం పసుపు ముద్ద పట్టుకురండి అంటా అప్పుడు అది ఈక్షతి అది పసుపు ముద్ద పట్టుకులమున్నాడంటే గణేష్ని పట్టుకురండి అంటే వాళ్ళకే అర్థం కాదు ఏడు గణేషుని పట్టుకులముంటాడు గణేష్ని ఎక్కడి నుంచి పట్టుకొస్తాం గణేషుని మీరు ధ్యానం చేసుకోవాలి కానీ మమ్మల్ని పట్టుకురమంటారేమిటండి అని కూడా చెప్తారు తెలుసున్న వాళ్ళైతే పసుపుతో పట్టుకురండి అంటే ఈక్షతి కర్మ గణేషునికి ఆవాహనం చేస్తున్నాను అంటే ధ్యాయతి కర్మ ధ్యాయతి కర్మ మన భావన చేత కల్పించబడుతుంది ఈక్షతి కర్మ యథాభూతమేవ వస్తు ఇది లోకంలో మనం ఈ విధంగా చూస్తూ ఉన్నాము అత పరమాత్మైవాయం దర్శన విషయభూత ఈక్షతి కర్మత్వ వ్యపదిష్ట గమ్యతే ఇక్కడ ఈక్షతే అని కర్మగా ఈక్షతి అనే ధాతువుని ప్రయోగించి కర్మగా పరమపురుషు అని చెప్పారు కాబట్టి ఇప్పుడు ఈ పరమపురుషుడు ఈక్షతి కర్మ అయినాడు కనుక ఈక్షతి కర్మ కనుక ఈ పరమపురుషుడు పరమాత్మయే పరమాత్మ అంటే మీరు సత్య సాక్షాత్కారం పొందాలి అన్నాం కదా ఆ సత్య సాక్షాత్కారంలో విషయమైన ఏ సత్యతత్వము గలదో అది ధ్యానం కోసం భావన చేసేది కాదు తెలుసుకోదగ్గది యథార్థంగా ఉన్న వస్తువు అది అని మనకి నిర్ధారణ అయిపోతుంది ఎందుకంటే ఈ క్షతి కర్మగా పరమపురుషుని చెప్పినారు కనుక స ఏవ ఇహ పరపురుషశబ్దాభ్యాం అభిధ్యాత్య ప్రత్యభిజ్ఞాయతే అంటే ఇక్కడ ప్రత్యభిజ్ఞానం ఉన్నది ప్రత్యభిజ్ఞానం అంటే గుర్తుపట్టడం అదే ఇదే అని గుర్తుపట్టడం ఇప్పుడు రెండు వాక్యాలు మనం ఇక్కడ వివరిస్తూ ఉన్నాము మొదటి వాక్యం ఏమిటంటే పరం పురుషం అభిధ్యాయీత ఇది విషయవాక్యం వాక్యశేషలో వాక్యం ఏమిటి పరం పురుషయం పురుషం ఈక్షతే అభిధ్యాయీత అన్న చోట కూడా పరం పురుషం అనే పదాలు రెండు కనపడుతున్నాయి పరపురుషుడు ఈక్షతే అన్న చోటు కూడా పరపురుషుడు కనపడుతూ ఉన్నాడు కాబట్టి ఓ అదే పరపురుషుడు మళ్ళీ ఇక్కడ వచ్చాడే దాన్ని ప్రత్యభిజ్ఞానము అని అంటారు గుర్తుపట్టడం తిరిగి అదే ఇది అని గుర్తుపట్టడం ఒకప్పుడు ప్రత్యభిజ్ఞ అని కూడా దాన్నే అంటాం అటువంటి ప్రత్యభిజ్ఞ ఇక్కడ మనకు కనపడుతోంది ఈ దగ్గరికి వచ్చేప్పటికీ తెలుసుకోవాలి ఎవరిని పరపురుషుని తెలుసుకోవాలి ఓహో మరి ఈ పరపురుషుడే పైన వచ్చింది కదా పరం పురుషం అంటే అక్కడ కూడా మనం ధ్యానం చేయాల్సినది మనం భావన చేత కల్పించినటువంటి ఒక రూపాన్ని కానీ సగుణతత్వాన్ని కానీ కాదు అక్కడ మనం ధ్యానం చేయవలసింది యథార్థమైన పరమాత్మనే అని మనం అలా నిర్ధారించుకోవాలి ఎందుకంటే వాక్యశేషని బట్టి వాక్యంలో ఉండే అర్థాన్ని సవరించుకోవాలి ఊరికే స్థూలంగా చూస్తే ధ్యాయీత అన్నారు కనుక సగుణ రూపంగా భావన చేసుకుని ధ్యానం చేసుకోవడమేమో అని అనిపించినా పరమపురుషం ఈక్షతే అని ఈక్షతి కర్మగా ఎప్పుడైతే నిర్దేశించినారో వెంటనే ఇది ఈక్షతి కర్మగా నిర్దేశింపబడిన పరపురుషుడు అక్కడ పరపురుషుడే ఇక్కడ కూడా వచ్చాడు అక్కడ మనం ధ్యానమేమో అనుకున్నాము భావన కల్పితం అనుకున్నాము కాదండి ఈక్షతి కర్మగా నిర్దేశింపబడినది ఈ పరపురుషుడే ఆ పరపురుషుడుగా మీకు ప్రత్యభిజ్ఞానం కూడా ఉన్నది కనుక ఇక్కడ పరపురుషుడు అంటే మనము తెలుసుకోదగిన పరమాత్మయే అని మనం కన్క్లూడ్ చేసుకుంటాము ఇన్మే పోరోపక్షం ఐ మెండ్ ఆర్ యూ ఫాలోయింగ్కే నను అభిధ్యానే పరపురుష ఉర కథం ఇతర ఇతరత్ర ప్రత్యాయే పూర్వపక్షం కావండి మీరు ప్రత్యభిజ్ఞానం అక్కడ ఉన్న పరపురుషుడే ఇక్కడ వచ్చారుండో అని చెప్పారు మీరు కానీ మాకు అలా కనపట్టలేదు అక్కడేమో పరం పురుషం ఇక్కడ పరం అని మాత్రమే లేదు పరాత్ పురుషం ఈక్షతే అని పరాత్ పరం ఉంది అక్కడే ఉంది పరం ఉంది పురుషం సరపడింది పురుషం సమానంగా ఉన్నా అక్కడ పరపురుషుడు ఇక్కడ పరాత్పర పురుషుడు వేరువేరు వే కాబట్టి ఈక్షతే దగ్గర రూలు వర్తిస్తుందో ఇక్కడ రూల్ ఏమిటి ఈక్షతి కర్మ కనుక తెలుసుకునుట అది అభిధ్యాయత దగ్గర వర్తించక్కర్లేదు ఎందుకంటే అదే ఇది అనే ప్రత్యభిజ్ఞానం కుదరటం అది పర పురుషంగా ఉంది ఇది పరాత్పరం పురుషంగా ఉన్నది కాబట్టి ప్రత్యభిజ్ఞానం ఎక్కడ కుదిరింది కుదరలేదు కాబట్టి ధ్యానం చేయాల్సింది పరమాత్మనే అని మీరు ఎలా చెప్పగలరు అని పూర్వపక్షం పూర్వపక్షం ఏమిటంటే ప్రత్యభిజ్ఞానం మీద అటాక్ ప్రత్యభిజ్ఞానం పొసగదు అని అప్రోచ్యతే ఈ విషయంలో మేము సమాధానం చెప్తున్నాము వినండి పరపురుష శబ్దవు తావత్ ఉభయ ప్రసాధారణం ప్రత్యభిజ్ఞానం మీద నీకేమిటాయా సమస్య పైన చూసుకో ఏముంది పరంపురుషం ఉందిగా పరాపురుష రెండు పదాలు ఉన్నాయి ఇక్కడ పరాపురుష రెండు ఉన్నాయి కాబట్టి పరపురుష శబ్దములు రెండు అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి సమానంగా ఉన్నాయి ఇకపోతే అక్కడ పరాత్తను ఒకటి అదనంగా ఉన్నదని నువ్వు అంటావు చూద్దాం న చాత్ర జీవఘన శబ్దేనా ప్రకృత అభిధ్యాత్య పరపురుష పరామృశ్యమాత్ పరాత్ పరోయ పురుష అన్య సంటే పూర్వపక్ష యొక్క అభిప్రాయం ఏమిటంటే ఆ పరపురుషుడు వేరయాయి పరపురుషుడు వేరు ఆ పరపురుషుడు ఒకడు ఉన్నాడు వాడు జీవఘనుడు జీవఘనుడని అలా పెట్టుకోండి వస్తుంది ఆ జీవఘనుడు పరపురుషుడు పరపురుషుడైన జీవఘనుడు కంటే పరమైన పురుషుడు వీడు ఏమండి అక్కడికి ఇద్దరు ఇద్దరు వచ్చారు ఇక్కడికి అక్కడ పరపురుషుణ్ణి ధ్యానం చేయాలి ఆ పరపురుషుడే జీవఘనుడుగా చెప్పి ఆ పరపురుషుడు కంటే పరమైన పురుషుణ్ణి తెలుసుకోవాలని తర్వాత చెప్పారు కదా కాబట్టి ఇప్పుడు ఇంత ఎన్ని పరపురుషులు వచ్చారు రెండు పరపురుషులు వచ్చారు మొదటి పరపురుషుడు ధ్యానం చేయదగ్గవాడు వాడినే జీవఘనుడుగా నిర్దేశించి ఆ జీవఘనుడైన పరపురుషుడు కూడా పరమైన పరమంటే సుపీరియర్ అంతకంటే కూడా ఉత్కృష్టమైన పురుషుణ్ణి తెలుసుకోవాలి సరిపడిందిగా ఆ పరపురుషుడే ఈ పరపురుషుడు ఎందుకు అవుతాడు అప్పుడు ఆ పరపురుషుడు సగుణుడు అవుతాడు ఆ సగుణుడైన పరపురుషుడే జీవఘనుడవుతాడు ఆ జీవఘనుడు కంటే కూడా ఉత్కృష్టమైన వాడు నిర్గుణ పరపురుషుణ్ణి తెలుసుకుంటాము కాబట్టి సగుణ పరపురుషుణ్ణి ధ్యానం చేస్తాము నిర్గుణ పరపురుషుణ్ణి తెలుసుకుంటాము కాబట్టి అది ధ్యానము అది ధ్యానమే అక్కడ సగుణుడే అని పరపక్ష యొక్క అభిప్రాయం తెలిసింది లేదండి అది ఇది వేర్వేరని మళ్ళీ వాటి చూసుకోండి అత్ర అంటే ఈ ప్రకరణంలో జీవఘన శబ్దైన ప్రకృత అభిధ్యాతవ్య పరస్పురుష పరామృశ్యత అని వాడు అంటాడు అలా సరికాదు జీవఘనము జీవఘనుడైన పరుడు కంటే పరుడైన పురుషుడు అంటున్నప్పుడు ఈ జీవఘనుడైన పరుడు ధ్యానము చేయదగిన పరపురుషుడు అని నువ్వు అంటున్నావే అది సరికాదు ధ్యానము చేయదగిన పరపురుషుణ్ణి అక్కడ చెప్పి వాణ్ణి జీవఘనుడుగా నిర్దేశించి అంతకంటే పరమైన మరో పురుషుణ్ణి తెలుసుకోమని ఇక్కడ చెప్తున్నారు అని నువ్వు అనడము సరికాదు అలా ఉన్నట్లయితే అది జీవఘనుడైనట్లయితే ధ్యానం చేయదగిన జీవఘనుడైతే ఆ జీవఘనుడై జీవఘనుడు పరుడే ఉత్తముడే అంతకంటే ఉత్తముడైన మరో మీరు తెలుసుకోవాలి నీ వాక్యం చెప్పినట్టుగా మేము వ్యాఖ్యానిస్తాము అది సరికాదు జీవఘన ఇది అయితే మరి పూర్వపక్ష అంటాడు కొంచెం ఈ మీరు ఓపిక పట్టాలి ఇలాగే ఉంటుంది బ్రహ్మసూత్ర క్లాస్ అంటే మీ దగ్గర టైం ఉంది కాబట్టి బిల్లబిల్లాడుతూ వచ్చారు కానీ మరి దాన్ని వ్యాఖ్యానం చేయడం దగ్గరికి వచ్చేవాళ్ళు కొంచెం ఓపిక పట్టాల్సి ఉంటుంది ఓపిక పడితే దాని నుంచి సారం వస్తుంది కంగారు పడకూడదు చెరుకుగడ ఉంటుంది ఎప్పుడైనా చెరుకుగడ తిన్నారా చెకు రసం తాగడం కాదు చెరుకు గడ తినడం బ్రహ్మసూత్రం చెరుకు గడ తినట్టుంటుంది గీత అయితే చెరుకు రసం తాగుతున్నట్టు ఎనీవే సో మరైతే ఇక్కడ ఈక్షతి వాక్యంలో జీవఘనాత్ పరాత్ అని కదా మరి ఆ జీవఘనుడు ఎవడంటాం మేమనుకుంటున్నాము ఆ జీవఘనుడు పైన చెప్పిన పరపురుషుడు అభిధ్యాయిక అని చెప్పిన పరపురుషుడు ఆ జీవఘనుడు కంటే కూడా సుపీరియర్ పరపురుషుడు ఇంకొక పరపురుషుడిని ఎక్కడ తెలుసుకోవాలని మేము అలా అనుకుంటున్నాం కాదు ఆ పరపురుషుడే ఈ పరపురుషుడు అని నువ్వు అన్నట్లయితే మరి జీవఘనుడు నుంచి వచ్చాడు మధ్య నుంచి వీడు ఎవడు వీడు అని ప్రశ్న ఉదయిస్తుంది ఉచ్యతే దానికి సమాధానం చెప్తున్నాను చక్కటి సెక్షన్ ఇది వెరీ ఇంపార్టెంట్ డిస్కషన్ ఘనోమూర్తి జీవలక్షణో ఘన జీవఘన ఘన అంటే మూర్తి ఈ మూర్తి అనేది మీరు అర్థం చేసుకోవాలి కరెక్ట్గా మాముగా తెలుగులో సత్యనారాయమూర్తి రామమూర్తి పేర్లోవి పెట్టుకుంటారు అది ఆ సందర్భంలో మీరు మూర్తి అనే మాట వింటూ ఉంటారు అలాగే దేవుడి దగ్గరికి వెళ్ళి పూజా తీసేసేప్పుడు మూర్తిని పెట్టండి అక్కడ అని అలాగే అక్కడ కూడా మూర్తి పదాన్ని వాడతారు మూర్తిని ప్రతిష్ఠించి పూజా తీసేస్తారు దేవాలయంలో ఏముంటుంది మూర్తి ఉంటుంది ఏమండి ఈ మధ్యన సమాజంలో కూడా కొన్ని కొన్ని విడ్డూరమైన చర్చలు ఇవ్వదరుగుతూ ఉంటాయి హిందువులు విగ్రహారాధకులు వాళ్ళు ఇంగ్లీష్లో అంటారు ఇంగ్లీష్లో ఏమంటారంటే హిందూస్ వర్షిప్ ఐడల్స్ అని అంటారు ఐడల్ ఐడిల్ కాదు ఐడల్ ఐడి ఓఎల్ హిందూస్ వర్షిప్ ఐడల్స్ అని అంటారు అనగానే మనం నిజమైన హిందువులైతే పెద్ద కోపం తెచ్చేసుకోవాలి ఏ మాట్లాడుతున్నావా అని మనం కోపం తెచ్చుకోవాలి మేమేమే ఐడల్స్ని వర్షిప్ చేయం మరి మీరు దేని వాళ్ళు వీళ్ళు వీళ్ళు చూస్తే ఐడల్స్ని వర్షిప్ చేస్తున్నట్టుగా కనపడుతున్నారని వాళ్ళు అలా అంటారు వీళ్ళు ఈ చేసి పనేదే ఐడల్స్ని వర్షిప్ ఎది కూడా ఐడల్ ఒకటి పెట్టుకుని వర్షిప్ చేస్తూ ఉంటారు ఎవడైనా అదిగో ఐడల్ని వర్షిప్ చేసామంటే మాత్రం వీడికి బోల్డ్ కోపం వస్తుంది ఏ ఏమన్నా అలా ఎందుకుంది నాకు అర్థం కదా మీరు గమనించలేదా ఈ పరిస్థితి గమనించారా వీళ్ళు కన్ గట్టిగా చెప్తారు మేము ఐడల్స్ని వర్షిప్ చేయట్లేదా మేము ఈశ్వరుణ్ణి వర్షిప్ చేస్తున్నాం ఈశ్వరుణ్ణి ఐడల్లో వర్షిప్ చేస్తున్నాం కదా అంటే ఒక రకంగా ఐడల్ వర్షిపే కదా తెలుగులో అంటే మాత్రం కోపం రాదు తెలుగులో ఏమనాలి హిందువులు మూర్తి పూజకులు విన్నారా అవును మేము మూర్తిని పూజిస్తాము సత్యనారాయణ మూర్తి అంటే ఆ మూర్తి అక్కడి నుంచే హిందువులు విగ్రహారాధకులు దీనికి కోపం రాకూడదు కానీ ఇంగ్లీష్లో అంటే మాత్రం గో ఫోర్స్ తెలియదు అదే ఈ విధంగా మూర్తి శబ్దము లోకంలో ప్రచారంలో ఉన్నది మూర్తి అంటే ఘన అని అర్థం అంటే ఒక తత్వము గడ్డ కట్టితే దాన్ని మూర్తి అంటారు అది ఘన అంటే గడ్డ కట్టడం దీనికి శ్రీరామకృష్ణ వారు చక్కటి దృష్టాంతం చెప్పేవారు సముద్రం మధ్యలోకి వెళ్ళారు మీరు ఎటు చూసినా సముద్రం తప్ప ఇంకేం ఈ లోపల ఆయనకి ఎక్కడి నుంచి ఈ దృష్టాంతం నాకు ఇప్పటికే ఆశ్చర్యమే ఈ లోపల ఒక పెద్ద ఐస్ కనపడింది ఐస్ పెద్ద ఐస్ గడ్డ మీకు ఎలా కనపడుతుంది ఈ ఐసుగడ్డ పెద్ద పర్వతం అంతా అది అది సెపరేట్గా కనపడుతుంది సముద్రం వేరు అది వేరు అని కనపడుతుంది అది వేరేమీ కాదు కొంచెం ఎండబాగా కాసేపటికి కరిగిపోయింది అనుకోండి ఏమైపోయింది అది సముద్రంలో కలిసిపోయింది సముద్రంలో కలిసిపోయింది అంటే సముద్రం కంటే వేరు కాదు అని అర్థం సముద్రం కంటే వేరైతే సముద్రంలో కలవదు నూనె నీరు కంటే వేరుగా ఉంటుంది కలిపి కలవదు నీళ్లు నీళ్లలో కలిసిపోతాయి ఎందుకని వేరు కాదు కనుక సో ఎప్పుడైతే మీకు ఒక ఐసు గడ్డ కట్టిందో ఘనము అది వేరు అనే భావన కలుగుతుంది వాస్తవంలో భిన్నము కాదు సో ఈ సందర్భాలలో ఘన శబ్దాన్ని వాడతారు సో ఘన అంటే గడ్డ కట్టిన జీవఘన అంటే జీవుడు అనే పేరుతో గడ్డ కట్టిన చైతన్యం జీవలక్షణంగా జీవుడు రూపంగా గడ్డ కట్టిన చైతన్యం ఈ గడ్డ కట్టిన చైతన్యము అంటే అభిప్రాయము మొత్తం అంతా చైతన్యం ముద్దా అనే ఆ సెన్స్లో మాత్రం లేదు సర్వము నుంచి విడిపోయి ఒకనొక రూపాన్ని సంతరించుకున్న చైతన్యము అని ఎలా అయితే మంచుగడ్డ సముద్రం నుంచి విడిపోయి పరిచ్ఛిన్నంగా భాషిస్తాం ఒక రూపాన్ని సంతరించుకుండే గడ్డ కట్టడం అంటే అది అర్థం అర్థమైంది కదండి ఈ గడ్డ కట్టడం అనేది ఇంకో సెన్స్లో వాడతారు అది ఎలాగంటే పంచదార స్ఫటికము పైన కింద మధ్యలో ఈ పక్క ఆ పక్క ఎక్కడ చూసినా తీపి తప్ప వేరే ఏమీ లేదు అనే సెన్స్లో కూడా వాడతారు కానీ ఇక్కడ సెన్స్ అది కాదు ఇక్కడ సెన్స్ ఏమిటంటే సమష్టి సర్వము నుండి విడిపోయి సపరేట్గా కనపడ్డాం ఇప్పుడు మేము అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం ముఖ్యంగా కోయంబత్తూరులోను సేవస్ బర్గ్లోను క్లాస్ చుట్టూ ఉంటే వంద మంది ఉంటారు వంద మంది ఇప్పుడు మీరందరూ కూర్చున్నట్టుగా కూర్చుంటారు ఏమండి ఈ లోపల ఒక ఆయన క్లాస్కి వస్తాడు ఆయన కొంచెం సవకాశంగా వస్తాడు క్లాస్ అంతా సెటిల్ అయ్యాక వస్తాయి ఎందుకంటే స్వామిజీ వస్తాడు కూర్చుంటాడు ప్రార్థన ఉంటాడు ఇదంటాడు అదంటాడు కంఠం సవరించుకుంటాడు ఏదేదో చేసి పుస్తకం తీసి సెటిల్ అవ్వడానికి టెన్ మినిట్స్ పడుతుంది లేని తర్వాత వస్తాడు తర్వాత వచ్చి ఈ వంద మందిలో కలిసి కూర్చోడు అక్కడెక్కడో వేరే పీఠం ఒకటి వేసుకొని మడిగా మడిగా కూర్చుంటాడు అదనమాట ఘనం అంటే అది ఆయన ఘనపాఠి అనమాట ఘనం అంటే సమష్టి నుంచి విడిపోవడం మందలో మందలో కలిసిపోవడం ఇష్టం ఉండదు సపరేట్ అయిపోతుంది అలా సపరేట్గా ఉంటుంది ఇది జీవశబ్ద జీవుడంటే అంతే జీవుడనే పదానికి అంతే అర్థం ఇప్పుడు ఘటాకాశం అంటే ఏటో తెలుసునండి ఆకాశం నుంచి విడిపోయి సపరేట్ అయిపోయింది అది అప్పుడు ఘటాకాశం అయింది అవే అది విడలేదంటే అయితే మరి ఘటాకాశం మిక్స్ అవుతుంది సో మొత్తానికి జీవఘనుడు అంటే వీణు నేను జీవుడను జీవశబ్దానికి అర్థం ప్రాణధారణము అని అర్థం మీరు ఎటు చూసినా ప్రాణమే ఉన్నది ఎక్కడ చూసినా ప్రాణమే ఉన్నది కానీ ఇది అంత ప్రాణం అయితే ఇది నా ప్రాణము అని తన ప్రాణము ఇతర ప్రాణము కంటే సెపరేట్ చేసి కూర్చుంటాడు అప్పుడు వాడు జీవుడు అనే రూపంగా పరిగణింపబడతాడు ఆ సెన్స్ ఆఫ్ సెపరేషన్ ఇప్పుడు సెపరేషన్ ఈజిట్ ఎ ఇమాజినేషన్ అది ఈజిట్ ఎ ఫ్యాక్ట్ అన్నది మనం సెటిల్ చేసుకోవాలి సెటిల్ చేసుకోవాలి బట్ సెపరేషన్లను కనుక మీరు పరిగణనలోకి తీసుకుంటే ఘన అంటారు ఓకే జీవలక్షణో ఘన జీవఘన దానికి దృష్టాంతం సైంధవఖిల్యవత్ యహ పరమాత్మన జీవరూప ఖిల్య భావ అది ఇప్పుడు ఈ ఖిళ్య అనే పదం మీరు పట్టుకోండి గట్టిగా ఎందుకంటే బృహదారంకంలో రాబోతోంది ఇది సంస్కృత పదం ఖిల్య ఖిల్య అంటే గడ్డ సైంధవ ఖిల్య అంటే ఉప్పు గడ్డ ఉప్పు గడ్డ ఇంగ్లీష్లో దీన్ని గంభీరానందది లంప్ ఆఫ్ సాల్ట్ అని ట్రాన్స్లేట్ చేశారు లంప్ ఆఫ్ సాల్ట్ ఇంగ్లీష్లో తెలుగులో ఎలా చెప్తారు మీరు ఉప్పు గడ్డ కొంతమంది ఉప్పు కణిక అన్న విన్నాను నేను ఉప్పు కణిక అంటారు ఉప్పుగడ్డ సో ఉప్పుగడ్డ ఇది ఇక్కడ ఇక్కడ పరిస్థితి ఏంటంటే దృష్టాంతం మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మీకున్న ఫిజిక్స్ నాలెడ్జీ కెమిస్ట్రీ నాలెడ్జీ దాంట్లో ప్రవేశపెట్టడంలో తప్పు లేదు కానీ దృష్టాంతాన్ని చేడగొట్టకూడదు ఇక్కడ మనం ఉప్పు గురించి కనుక విచారం విచారం ఉప్పు అన్నది ఊరికే ఇక్కడ ఆ దృష్టాంతాన్ని శంకరులు ఎలా తీసుకున్నారంటే ఆ బృహదారంభికంలో ఇంకొంచెం వివరంగా చెప్తారు ఇక్కడ ఊరికే టచ్ చేసి ఉప్పు నీళ్లు తీసుకోండి మీరు సముద్రం నీళ్లు తీసుకోండి సముద్రం నీళ్లు ఓ బకెట్లోకి తీసుకోండి ఒక పాన్లోకి తీసుకోండి ఇప్పుడు ఏం చేశారు మీరు సముద్రమే అయి దానిలోంచి కొంత సపరేట్ చేశారు సపరేట్ మీ భావనాత్మకంగా సపరేట్ అయింది వస్తువుగా సపరేషన్ లేదు కానీ మొత్తానికి సపరేషన్ ఆరంభమైంది సపరేట్ చేసి మీరు ఎండలో పెడితే ఏమవుతుంది ఆ ఉప్పు నీళ్ళు ఏమవుతాయి ఉప్పు గడ్ అవుతుంది అలా అర్థం చేసుకోండి అంతేకాని నీరు ఆవిరైపోయి ఉప్పు గడ్డలు బయటకు వస్తాయని అనొద్దు ఇక్కడ ఎగ్జాంపుల్ అది కాదు ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమిటంటే ఉప్పు సెపరేట్ చేసినప్పుడు ఉప్పుగడ్డ అయినది ఈ ఉప్పుగడ్డనే కరిగిస్తే ఉప్పు అయిపోతుంది ఏమంటే ఈ సెపరేషన్ ఇప్పుడు సెపరేషన్ చేయబట్టి మీకు సైంధవఖిల్యం వచ్చింది ఈ సైంధవఖిల్య భావము అంటే ఉప్పుగడ్డగా సపరేట్ అవ్వడము ఈ సెపరేషన్ ఈజ్ ఇట్ ఎ ఫ్యాక్ట్ అది ఈజ్ ఇట్ ఇమాజినేషన్ అన్నది మనం చూడాలి శంకరుడు దృష్టాంతం ఏంటంటే ఇట్ ఈజ్ నాట్ ఎ ఫ్యాక్ట్ ఇట్ ఈజ్ ఎయిన్ ఓన్లీ ఇమాజినేషన్ అది సముద్రం నుంచి బయటికి తీసాను నువ్వు అనుకున్నావు అది సపరేట్ కాలేదు కావలిస్తే మళ్ళీ సముద్రంలో వేసి చూడు సపరేట్గా ఉంటుందా కలిసిపోతుందా కాబట్టి సపరేట్ కాలేదు ఊరికే ఆ సందర్భాన్ని బట్టి సపరేట్ అయినట్టుగా నీకు కనపడతాం అది గెడ్డ కట్టి అలా కనపడతాం సందర్భాన్ని బట్టి సపరేట్ అయినట్టుగా కనపడి వాస్తవంలో సపరేషన్ లేకుంటే అప్పుడు ఆ సందర్భానికి ఉపాధి పేరు అసలు ఏంటండి సందర్భాన్ని బట్టి సపరేట్ అయినట్టుగా అనిపిస్తుంది కానీ సపరేషన్ లేదు అప్పుడు ఆ సందర్భానికి పేరేమి ఉపాధి ఇప్పుడు ఘటాకాశము మహాకాశం నుంచి విడిపోయినట్టుగా కనిపిస్తుంది విడిపోలేదు విడిపోయినట్టుగా కనిపిస్తుంది అప్పుడు ఘటం వల్ల అలా అనిపిస్తుంది ఆ ఘటానికి ఉపాధి అని అలాగే పరమాత్మ నుండి నేను విడిపోయానని వీడు అనుకుంటూ ఉంటాడు జీవ జీవ సైంధవఖిల్యవతు యహ పరమాత్మన జీవరూప ఖిళ్య ఆ సముద్రమే ఒక చిన్న సందర్భంలో ఉప్పు గడ్డలా మీకు కనపడుతుంది సముద్రం కంటే సపరేట్ అన్నట్టుగా అలాగే ఆ పరమాత్మయే ఈ దేహే ఈ దేహము ఇంద్రియములు మనస్సు ఈ ముద్ద ది ఇది ఘటం ఈ ఘటం ఈ ఘటం ఉపాధి కారణంగా పరమాత్మయే స నుండి పరమాత్మే సపరేట్ అయిపోయినట్టు అనిపిస్తుంది అనిపించి ఆ సపరేట్ అయిపోయిన భాగానికి జీవ అనే రూపం వచ్చింది ఇప్పుడు ఈ జీవా అనే రూపము పరమాత్మ నుంచి సపరేట్ అయినట్టుగా కనపడింది ఈ సెపరేషన్ యథార్థమా కల్పితమా అంటే కల్పితము అక్కడే తేడా కల్పితము అంటే శంకరులు యథార్థము అంటే రామాను గోచారు ఇప్పుడు కెరటం సముద్రం నుంచి వచ్చింది కెరటం వేరు సముద్రం వేరు అంటే రామాను గోచారు కెరటం సముద్రం కంటే వేరుగా ఏం లేదయా అందుకే నీ భ్రమ తప్పది అలా అనిపిస్తోంది తప్ప తెరటం సముద్రం నుంచి విడిపోయింది అని నువ్వు పెట్టుకున్న పేరు తప్ప అక్కడ విడిపోయింది లేదు కలిసింది లేదు సపరేట్ అయింది లేదు ఏమీ లేదు అంటే శంకర్ తెలిసిందండి కాబట్టి ఉపాధికృత ఈ సెపరేషను ఈ కియభావము కిలయభావం అంటే ఏమిటి మొత్తం నుంచి విడిపోయి గడ్డ కట్టి మొత్తం నుంచి విడిపోయి గడ్డగట్టి కూర్చోవడం అన్నది దీని పేరే కియభావము ఇది మన జీవితంలో ఇది రాకుండా చూసుకోవాలన్నా మొత్తం నుంచి విడిపోయి గడ్డగట్టి కూర్చోకూడదు మనం మొత్తంలో కలిసిపోయే ప్రయత్నం చేయాలి మొత్తం నుంచి విడిపోయి గడ్డగట్టి కూర్చోవడం తప్పది అందరితో కలిసిపోవాలి అప్పుడు అహంకారం ఆ గడ్డకే అహంకారము పేరు అందుకోసం అలా చెప్తున్నా ఎనీ ఈ కిలయభావం ఏదైతే కలదో ఇది ఉపాధి నుంచి వచ్చింది దేహేంద్రియ మనస్సులనే ఉపాధి వల్ల వచ్చిన కిలయభావము ఆ కిలయభావమే జీవఘనము ఆ జీవఘనము కంటే పరమైన పురుషుడు జీవఘనాత్ పరం పురుషం ఈక్షతే అని వాక్యం ఏమండి మరి ఆ జీవఘనానికి కూడా పరాత్తని విశేషణం చేశారుగా పరాత్ జీవఘనా పరం పురుషం విశేషణం పురుషుడికి ఎలాగో ఉంది జీవఘనుడికి కూడా ఉంది విశేషణం పరా అని మరి ఆ విశేషణం ఏమిటి అంటే చెప్తున్నారు పరశ్చ విషయేంద్రియేభ్య సహ అత్ర జీవఘన ఇది ఈ జీవఘనుడు ఉన్నాడే జీవుడంటే ప్రాణస్వరూపుడు వీడు ఈ ఇంద్రియముల కంటే పరుడు ఈ ఇంద్రియముల చేత తెలియబడే విషయముల కంటే పరుడు అనే సెన్స్లో పరాత్మని వేశారు సో జీవఘనుడు పరుడు వేటికంటే ఇంద్రియములు విషయముల కంటే ఈ జీవఘనుడు కంటే పరుడు పరమాత్మ పరం పురుషం ఆ పరమాత్మను తెలుసుకోవాలి ఏమండి కాబట్టి ఇక్కడ ఈ పరమాత్మయే ధ్యానించబడవలను అని ముందు వాక్యంలో చెప్పారు పరమపురుషం అభిధ్యాయుత కాబట్టి అక్కడ పరపురుషుడే ఇక్కడ పరపురుషుడు జీవఘనం అనే పదాన్ని బట్టి ఆ పరపురుషుడు జీవఘనమని ఈ పరపురుషుడు జీవఘనము కంటే సుపీరియర్ ఇంకొకడని నువ్వు అనుకోకర్లా అక్కడ పరపురుషుడే ఇక్కడ పరపురుషుడు ఇక్కడ అదనంగా ఆ పరపురుషుడి గురించి ఓ మాట చెప్పారు ఏమనంటే జీవఘనుడు కంటే సుపీరియర్ అని మరి జీవఘనుడికి కూడా పరాత్ అన్నారు కదా అంటే ఈ విషయములు ఇంద్రియముల కంటే పరుడైన జీవఘనుడు ఎవడైతే కలడో వాడి కంటే కూడా ఈ పరమాత్మ పరుడు అని చెప్పారు కాబట్టి ఒకే పరపురుషుడు వేరే పరపురుషుడు కాదు కాబట్టి పరాత్ జీవఘనాత్ అనే అదనపు పదములను బట్టి ఆ పరపురుషుడు వేరు ఈ పరపురుషుడు వేరు అనడానికి వీర్లేదు ఈ పరాత జీవఘనాత్ అనే రెండు అదనపు పదములు ఏవైతే గలవో వీటిని బట్టి ప్రత్యభిజ్ఞకి భంగమేమీ లేదు ప్రత్యభిజ్ఞ కొనసాగుతుంది అదే పరపురుషుడు ఇక్కడ చెప్పబడినాడు అపర ఆహా చూడండి ప్రత్యభిజ్ఞ మీద పూర్వపక్షి చేసిన అభ్యంతరాన్ని తీసిపరేశారు కాబట్టి మళ్ళీ మన సిద్ధాంతంలోకి వచ్చేసాం ఏమిటి పరపురుషుడే ప్రత్యభిజ్ఞ చేయబడినాడు ఆ పరపురుషుణ్ణే మీరు ధ్యానం చేయాలి ఆ పరపురుషుణ్ణే తెలుసుకోవాలి అంటే అని సెటిల్ అయిపోయింది ఇంకొక ఆయన దీన్ని ఈ సమస్యను ఇంకో విధంగా పరిష్కరించాడు ఆ పరహ ఆ పరిష్కారం కూడా అంటే ప్రత్యభిజ్ఞ లేదు అనే పూర్వపక్షానికి సమాధానం చెప్పాలి ఆ ప్రత్యభిజ్ఞను నిర్ధారించాలి దానిని మరొక వేదాంతి మరొక ఆచార్యుడు ఇంకో రకంగా వ్యాఖ్యానం చేశాడు ఆ వ్యాఖ్యానం కూడా సొగసుగా ఉన్నట్లయితే మనం చెప్పినట్టుగా లేకున్నా మరో పద్ధతిగా ఉన్నట్లయితే కరెక్ట్గా ఉన్నట్లయితే తప్పేళ్ళకి తీసుకోవటంలో మొత్తం మీద ప్రత్యభిజ్ఞ యథార్థము అని నిర్ధారించాలి శంకరులు ఏం చేస్తారంటే అలాంటి ఇతర భావజాలములు ఏవైనా ఉన్నట్లయితే వాటిని కూడా పరిగణనలోకి తీసుకుని ఇది కూడా బానే ఉంది చూసుకోండి అని అక్కడ పెడతారు ఇది నెగ్లెక్టెడ్ ఆహా ఇంకొక ఆచార్యుడు ఎవడో ఇలా చెప్పాడు అంటే ఆయన కాలంలో ఇటువంటి భావాలు సమాజంలో ఉన్నాయి ఉపనిషత్తుల మీద విచారము సమాజంలో చాలా బలంగా ఉంది అని మీకు స్పష్టమవుతుంది తరువాతి కాలంలో ఉపనిషత్తులు వెనకబాట పట్టే వెనక్కి వెళ్ళిపోయాయి పురాణములు స్మృతులు స్మృతులు పురాణములు తర్వాత ఆగమములు పురాణాల యొక్క బైప్రోడక్ట్ శాతీయ ఆగమాలు వైష్ణవ ఆగమాలు శైవ ఆగమాలు ఇవి ఇవన్నీ ఫోకస్లోకి వచ్చేసాయి దాంతో ఉపనిషత్వాంగ్మయం మీద విచారం సమాజంలో ఉండదు సమాజం మొత్తం మీరు చూస్తే ఉపనిషత్తుల యొక్క తత్వం మీద విచారం ఏం ఉండదు ఈ ఆచార్యుడు ఎలా చెప్పాడు ఆయన అలా చెప్పాడు అనే ఆ మాటలు కూడా మీకేం వినపడం వేరే శంకరుల టైంలో ఈ వీటి యొక్క ప్రభావం ఇంకా సమాజంలో దృఢంగా లేదు కనుక ఉపనిషద్విచారం దృఢంగా ఉండేది అని మనకు అనిపిస్తుంది భాష్యాలను బట్టి ఆయన సమాజకాలాన్ని మనో రకంగా అంచనాలు ఇయ్యొచ్చు అపరాహ ఇంకొక ఆయన ఇలా అంటున్నాడు ఏమని ససామభిరుణీయతే బ్రహ్మలోకం ఇది అతీతానంతర వాక్య నిర్దిష్ట య బ్రహ్మలోక పరశ్చకాంతరే్యీవఘన ఇుచ్యతే ఈయన ప్రత్యభిజ్ఞని ఇంకో రకంగా నిరూపించాడు చాలా చిత్రంగా నిరూపించారు ఇక్కడ వనసేమిటంటే పరంపురుషం అభిధ్యాయిత అని చెప్పాడు ఆ పరమపురుషుని అభిధ్యానం చేయవలను సహా సామభిహి ఉన్నీయతే బ్రహ్మలోకం ఎవడైతే ఆ పరమపురుషుణ్ణి అభిధ్యానం చేస్తాడో వాడిని ఈ సామలు సామ మంత్రములు బ్రహ్మలోకానికి తీసుకుపోతాయి అని చెప్పాడు చెప్పి ఆ కింద ఇమీడియట్లీ కింద అతీత అనంతర వాక్యం అంటున్నారు అంటే దీని వెనక ఇమీడియట్గా ఉందది దూరంగా ఏమీ లేదు ఆ ఇమీడియట్గా కింద ఏమని చెప్పారంటే సహాయ తస్మాజ్జీవఘనాత్ పరాత్ పరమపురుషం తే అని చెప్పారు కాబట్టి సాధకుడు ఈ పరమైన జీవఘనము కంటే పరమైన పురుషుని తెలుసుకో తెలుసుకోను అని చెప్పారు ఏమండి ఈ వాక్యానికి జస్ట్ ముందే ఉంది బ్రహ్మలోకము బ్రహ్మలోకాన్ని సామలు తీసుకెళ్తాయి ఏతస్మాత్ ఈ జీవఘనము కంటే అని కదా కాబట్టి ఈ అని ఉంది కనుక ఈ జీవఘనము అనేది ఆ బ్రహ్మలోకానికి పరామర్శ ఇప్పుడు మీరు తెలుగులో చెప్తా చూడండి సామలు బ్రహ్మలోకానికి పట్టుకుపోతాయి ఈ జీవఘనము కంటే పరమాత్మ సుతీరియరు అని చెప్పాను అనుకోండి అప్పుడు ఈ జీవఘనం ఏమిటవుతుంది బ్రహ్మలోకం సామలవదు కదా సామలకి సంబంధం లేదు ఈ జీవఘనము బ్రహ్మలోకం కాబట్టి మహాపుణ్యం చేసుకుని బ్రహ్మలోకాన్ని మీరు పొందుతారే ఆ బ్రహ్మలోకము కంటే కూడా సుపీరియర్ అయిన పరమాత్మను తెలుసుకోవాలి అని వాక్యం సరిపడుతుంది బాగుంది కదా కాబట్టి ఇప్పుడు పరంపురుషం అనే ఇక్కడ ఈ దగ్గర చెప్పినది పరంపురుషం అభిధ్యాయత అని చెప్పినది అదే ఇది ఇది అది ఈ మధ్యలో జీవఘనాత పరాత అద్దొచ్చింది కాబట్టి అభిజ్ఞ ప్రత్యభిజ్ఞ కాబోదు అనే ఆశంకొలగిపోయినది తెలిసిందండి ఇప్పుడు చూడండి స సామభిగుణీయతే బ్రహ్మలోకం అనే అతీత అనంతర వాక్యం అంటే గడచిన వాక్యం గడచిన అంటే ఎంతసేపు అయింది గడచి ఇప్పుడే ఇమీడియట్లీ అనంతర వాక్యం ఆ వాక్యంలో చెప్పారు ఏమిటి యహ బ్రహ్మలోక బ్రహ్మలోకం అని చెప్పారు మరి పరాత్తనుంది కదా ఆ బ్రహ్మలోకం కూడా పరమే పరశ్చ లోకాంతరేభ్య ముక్తి జీవఘనమని లేదు పరాతి జీవఘనాడు కాబట్టి ఈ బ్రహ్మలోకము స్వర్గాది పుణ్యలోకముల కంటే సుపీరియర్ అటువంటి బ్రహ్మలోకమునే ఇక్కడ జీవఘన శబ్దముతో నిర్దేశిస్తున్నారు జీవఘన ఇది ఉచ్యతే అయితే బాగానే ఉంది ఏతస్మాత అని కాబట్టి వెంటనే ముందు బ్రహ్మలోకం అని కాబట్టి ఇది అదే మీరు చెప్పేస్తున్నారు ఆ పదాలకి అర్థం పొందిక ఉండాలక్కర్లేదా ఈ జీవఘనుడు అన్నారు ఈ అంటే అంతకు ముందు దానికే కలయిక అంతకుముందు బ్రహ్మలోకం ఉంది కాబట్టి జీవఘనుడు అంటే బ్రహ్మలోకమే అని మీరు నిర్ధారించారు అర్థం కుదరక్కర్లేదా జీవఘనుడు అంటే బ్రహ్మలోకం అని అర్థం కుదరాలక్కర్లేదా అంటే ఆ అర్థం కూడా భేషుడ్గా కుదురుతుంది దీన్ని వాక్యశాస్త్రము అంటారు అంటే ఆ యొక్క తాత్పర్యాన్ని మనం వి విచారం చేసి తెలుసుకుంటాం వాక్యశాస్త్రం ఇక్కడ వీళ్ళ ధోరణి చూడండి ఫలానాయని చెప్పారు కాబట్టి మేమందరం గుడు బసవన్నలా తల ఊపుతున్నాం ధోరణి ఉండదు తర్వాత ఫోటోలోంచి చపాతీలు వచ్చాయి ఫోటోలోంచి విభూతి వచ్చింది కాబట్టి ఆయన మహాపురుషుడు అనేటువంటి అంధవిశ్వాసం కూడా ఉండదు అలా థ్రెడ్ బేర్ జాగ్రత్తగా విమర్శ చేస్తారు సత్యాన్ని స్వీకరిస్తారు ఆ లక్షణం మీకు బ్రహ్మసూత్రాల్లో బాగా కనపడుతుంది ఇంకా ఈ విచారం చేసిన చర్చంతా మనకి ఇమీడియట్గా రెలవెంట్ అని మీరు అనుకోకపోవచ్చు కానీ వాస్తవంలో ఇట్ ఈజ్ రెలవెంట్ ఇప్పుడు ఇటువంటి అంశాలను కూడా మనం గమనించాల్సి ఇప్పుడు జీవలో జీవఘనము బ్రహ్మలోకము ఎలా అది సెటిల్ చేయాలి జీవానాం హి సర్వేషాం वृताकम हिण्यगर्भे ब्रह्मलोक निवासी संघा तोपत्ति ब्रह्मलोको जीवन चाला मंजी वाक्यू जीवल अनेक मंद जीवल జీవులంటే ఎవరండి అసలు జీవులంటే ఎవరు చూడండి పుట్టాడు చచ్చిపోతాడు ఈ లోకానికి వెళ్తాడు ఆ లోకానికి వెళ్తాడు అలాగా ఆ పురాణం అంతా అలాంటి పెట్టండి జీవులంటే ఎవ ఇదంతా గరుడు పురాణం నుంచి వచ్చింది ఈ సమాచారం అంతా మనవాళ్ళు గరుడు పురాణం నుంచి పట్టుకొచ్చారు పురాణం ఎప్పుడో జీవితంలో ఓసారి వింటారు ఎవరిలో పోయినప్పుడే వింటారు అప్పుడు కూడా గాజులు ఆవళ్ళు వేసుకుని భోజనం చేసేసి లేటుగానే ఒంటి కంటికి పోయిన ఇంటి రోజు కొంచెం మత్తు తీర్చుకుని మూడింటికి లేచి టీ తాగి అప్పుడు వింటారు గరుడు పురాణం ఆ గరుడు పురాణంలో ఏదో జీవుడు ఇక్కడికి వెళ్ళాడు అక్కడికి ఏదో ఆ కథలు వింటారు ఒకేసారి వింటారు ఓసారి రెండుసార్లు కానీ అది మనస్సులో ముద్రపడిపోతుంది ఎందుకంటే ఆ సందర్భం అలాంటి కాబట్టి ఆ సంస్కారాలన్నీ మీరు కొంచెం పక్కన పెట్టే అంటే మీరంటే మీరేను కాదు విన్నవాళ్ళ మాత్రమే చెప్తున్నాను ఇక్కడ జీవశబ్దం ఏమిటంటే శంకరులు ఒక చక్కటి డిఫినేషన్ ఇచ్చారు కరణ పరివృతానం జీవానం జీవుడంటే ఒక ఇంద్రియములు కొన్ని ఉంటాయి ఆ ఇంద్రియములు వీడి చుట్టూ కంచె కింద ఉంటాయి కంచె కట్టేసినట్టు ఇప్పుడు మీది ఒక ఫైవ్ స్క్వేర్ ఫీట్ ల్యాండ్ మీరు ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఉందనుకోండి మీరు ఏం చేస్తారు ఆ ల్యాండ్ సపరేట్గా ఏం ఉండదు అలా సపరేట్గా విడిపోయి ఉంటుందా ఉండదు పృథ్వీలో కలిసిపోయి ఉంటుంది కానీ మీరేం చేస్తారు చుట్టూ కంచె కడతారు కంచె కడితే అది సెపరేట్ అయిపోయినట్టుగా మీకు అనిపిస్తుంది ఈ జీవుడు కూడా అంతే ఇప్పుడు చూడండి ఎటు చూసినా చూపు ఉంది ఎక్కడ చూసినా చూపు కనపడుతుంది బ్యాక్టీరియాలు చూస్తాయి పక్షులు చూస్తాయి పశువులు చూస్తాయి మనుషులు చూస్తారు చిన్న చిన్న చీమలు ఉంటాయి చూడండి ఎర్ర చీమలు ఎంత చిన్నవిగా ఉంటాయి వాటికి రెండు కళ్ళు ఉంటాయి మీకు తెలుసా సంగతి తలలో పేను ఉంటుంది చిన్న పేనుందనుకోండి అది ఎంత పెసరంత పేను దాన్ని పట్టుకోవడమే కష్టం అది పట్టుకుని అక్కడ పెడితే అది అలాగా పాకుతూ ఉంటుంది దానికో రెండు కళ్ళు ఉంటాయి చూస్తున్నది సో ఈ విధంగా చూపు సర్వత్రా ఉన్నది కానీ ఈ చూపు నేను అని ఒక కంచె సంకల్పం సర్వత్రా ఉన్నది ఈ సంకల్పం నేను పంచభూతాలు అంతటా ఉన్నాయి ఈ పంచభూతాలు నేను ప్రతి ప్రాణి ఎందు రక్తం ఉన్నది రక్తం అంటే జలమే కానీ ఈ జలం మటుకు నేను అంతటా హార్ట్ కొట్టుకుంటూ ఉంటుంది కానీ ఈ హార్ట్ నేను అని ఈ విధంగా వీళ్ళు ల్యాబోరేటరీలో ఎక్స్పెరిమెంట్లు చేస్తారు ఎలకపిల్లని కోస్తారు కోస్తే అక్కడ హార్ట్ కొట్టుకుంటూ ఉంటుంది ట అది చూస్తారు చేతిలో ఈ టాన్స్ పట్టుకుని దాన్ని ఇలా ఇలా తెలుపుతారు అది ఒకసారి ఆగిపోతుంది దాన్ని ఆపేస్తారు ఆపేసి మళ్ళీ విడిచిపెడతారు మళ్ళీ కొట్టుకోవడం రావచ్చు ఎక్స్పరిమెంట్ చేస్తారు అది హార్ట్ మరి ఇది ఇది నా హార్ట్ దిస్ ఇస్ మై హార్ట్ దానికి ఏదైనా అయినా పర్వాలేదు దాని మీద ఎక్స్పెరిమెంట్లు చేయొచ్చు కానీ దీని మీద ఎక్స్పెరిమెంట్లు చేయొచ్చు